సూత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపన్న మహిమ స్థరీ ప్రకటం కృప మైడ నీకే శుతులు ఈ గడిచిన కాలం అంత ప్రభా మీ కృపలో భద్రపరచుకొని సురక్షితంగా కాపాడినైనా నాయన యేసు ప్రభ మీ కృప వెమే కృప మాకు అనుగరిస్తున్న విధానం బట్టి నీకు వందనం ప్రభావ నీకే కోట్ల కోట్ల అధికృత్యత శుతులు ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పిస్తున్నాం నేను గొప్ప దేవ నీకు అన్నాలిసయ్య మంచి ఆరోగ్యం శక్తి ఇవ్వాలని మాకు అందరికీ అనుగ్రించినయన మీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకోండి అయినా గొప్ప దేవ ఇక మధ్య కనేశనైనా ఈ వాక్యాన్ని ధ్యానిష్టకునైనా మీకు సన్నిధికి వచ్చినాం ప్రభావ మీరే మాటలు మాట్లాడండి ప్రభావ మీకు నూతనమైన పర్షదాత్మ అభిషేకం మాకు అందరికీ అనుగ్రించండి పద్యంలోని సత్యం గ్రహించేలాగిన ఆత్మీయత ఇప్పని మీరు మాటలు మాట్లాడండి ప్రభావ మీ ఆత్మకార్యం జరిగించి ఆదిష్టమైన రాణబెడ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొద్దిగా ప్రభావ అయినా ఇక మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం అనించదిష్టమైన గొప్ప దేవ బహుశ్రమల కాలంలో ప్రభావ ప్రతి దశలోనైనా మీకు విధేయత కలిగి నేను జీవించాలా ప్రభావ పరిశుద్ధంగా జీవించాలా ప్రతి దశలో ప్రభావ మిమ్మల్ని ఇచ్చిన సాక్షిని ఇవ్వాల అనేకులు ప్రభావ శిఖ శక్తి బంధ పాలను పరిగెంట్గా దాని జ్ఞానం వివేచం మీకు ప్రజలతో నడిపించి మా అందరికీ అనుగరించి ప్రతి చోట మీతో మిమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకొని మీరు ఆకలి ఈ ఆర నంట ప్రభావం మీరే ఆధిపత్యం నడిపించి మీ ఆత్మసాయం మాకు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి నీ వంటి వారు లేరు ఇలలో ఏసయ్యా అన్న మాదు వాడడం కర్తవు ఏసయ్యా నీ సిలువ శక్తిని ఆశ్రయింట్టును తుడవు ఆదిబూతుడవ ఆద్యంతరహితుడవు ఆకాశ మహావిశాల్ మునందుల్ సర్వాధికారి ఆకాశ మహావిశాల్ మునందుల్ సర్వాధికారి पमुला विमोचितीतिवी मारोगमूलकू स्वस्थता चे पूछित परशुद्धात्मनु स्वास्थ्य मुग निच्चित शक्तु महिमयुशोत्रुक आहुवु आदि संबूतुवू तुडवू, आदि संबूतुवू तुडवू आकाश महालमुन न सर्वाधिकारी भी ఆకాశ మహావిశాలము నందు సర్వాధికారి ప్రతివాణి మోకాలు నీనామమునవంగును ప్రతివాణి నాలుకయేసు ప్రభువని ఒప్పుకొను పర్లోకమందున్న భూమి ఉన్న వారి పర్లోక తండ్రి అధికముగా హెచ్చించు ఆది సంబూతుడవు ఆద్యంతరహితుడవు ఆది సంబూతుడవు ఆద్యంతరహితుడవు ఆకాశమహావిషా నందున్న సర్వాధికారి శ మహావిషామునందు సర్వాధికారి నీడు సింహాసనం నిరంతరము నిలుచున్నది నీరాజ దండము న్యాయార్థమయ్యేలునది నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడవు నిత్యానంద తైలాభిషేకమునొందినవు ఆదిబూతుడవ ఆద్యంతరహితుడవూ ఆది సంబూతుడవూ ఆద్యంతరహితుడవూ ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారి ఆకాశ మహా విశాలమునందున్న సర్వాధికారి హుయాైపు विश्वास मुकाको ये सुचुचु विश्वास मुकाचु गिरीट मुकेंच तो पुगेदा वाड़ गिरीट मुके पुगेदा పరుగెత్తేదా పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై పరుగెత్తదా పరుగెత్తేదా బిందుకు తగిన బహుమతికై ప్రభు ఏసునియాజ్ఞల మార్గములో గురి వద్దకే నేను పరుగెత్తేదా ప్రభు ఏసునియాజ్ఞల మార్గములో గురి నేను పరుగెత్తేదా पुगेतेदुतेद पिल तहुमिक दाव भय कलगी शरीर चलन विडची दैव भय कल शरीर चलन विडची अक्षय किरीट मुकोर के आश तो पारुेतेद अक्षय किरीट मुखोर के आश तो पारेदा परुेतेदुते पिलकुकु तगना बहुमति कई परुेतेदुते पिलकोक तगना आत्माभिषेकु कल आत्मलारो आत्माभिषेक कलगी आत्मल बारो अतिशय किट मुर अलयक अलय कुतेदा अतिशय किट मुर के अलय पतेदा परगेद पेपक तहुमति कई प्रभु ये सुनी आज्ञल मार्गम गुरी प्रभु ये सुनी आज्ञल मार्गम गुरी वे ने परगतेदेदा परगेदा पेल పరిశుద్ధ తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయిల్ల దేవ మీకే కృతజ్ఞ తెలిసయ్యా విద్య కాలం నుంచి ఇంత కాచి కా మీకు ఎంత వదనాలు మా వాళ్ళు స్వస్థ పరిశుద్ధికి మీకు వదనాలనైనా ఈ మధ్యాహ్న కాలంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు ప్రతి చోట మీ కొరకు సాక్ష నిలు పెట్టుకోండి మీ ఆకరవరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి బ్రదర్ సిస్టర్స్ అంతా బిజీగా ఉంటుండగా తండ్రి వారి ఉద్యోగస్తులకి విజయం తీయించండి సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకొని జీవించాలన్న సేపడండి చేస్తున్న ప్రతి పనులు విజయం అనుగ్రహించి మిమ్మల్ని మమ్మల్ని అందరినీ మీరు ఆకలివారి సిధపరుచుకోమని ఈ వాక్యాలను సత్యాన్ని గ్రహించేలాగా నా యొక్క ఆత్మీయతలను ఇప్పమని ఏ స్వీకరిస్తున్నా అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఈ నాష్టకరమైన హేయ వస్తువు అన్న అంశం గురించి మనము కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఈరోజు ఇంకొక అవకాశం మనకు ఇందుకు ఇంకొక అంశాన్ని దాంట్లో నుంచి మనం చూద్దాం ఈరోజు బ్యాబిలూనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా పదిహేడవ తారీఖు సెప్టెంబర్ రెండు సంవత్సరం బబులోను దేశంలో ఇస్రాల్ ఫదర్ రీతిగా బానిసల్లాగా జీవించండ్రో ఈరోజు ఆత్మీయమైన బబులోనులో ప్రజలు క్రైస్తవ ప్రజలు లేక ఇస్రాయల్ ప్రజలు ఆత్మీయ ఇస్రాయల్ ప్రజలు జీవిస్తారు కాబట్టి బబులోను ప్రతిసారి ఆయన క్యాలెండర్ని చూసినప్పుడల్లా మనం ఉంటుంది వారి కాలం బబులోను కాలం గోడ గడియారం చూసినప్పుడు కూడా సెకండ్స్ నీళ్ళు అదే జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనం ఉంటుంది బబులోను కాలం కాబట్టి ఇవన్నీ తిరిగి రప్పించండి దేవుడు కానీ బబులోను ఎవరు కట్టడానికి వెళ్ళేది ఎందుకంటే అది నామరూపం లేకుండా దేవుడు ఆర్ ఆ రాజ్యాలు ఏవి కూడా నిలబడమన్నాడు దావిధ దానియల గ్రంథం రెండవది ఎలా మనం చూసినాం ఆ రాజుల కాలంలో ప్రభు దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు పరుల ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు కాబట్టి రోమా రాజ్యం రోమ్ కాలంలో మన ప్రభు యొక్క రాజ్యం ఆరంభమైనట్టు మనం చూస్తాం ఆ రాజ్యాలు ఒక్కటి కూడా అడ్రస్ లేకుండా పోయినాయి నామారూపాలు లేకుండా బబులోను పరుష గ్రీస్ రోమ్ ఈ నాలుగు దేశాలు ధాన్యలు ప్రవచించండి ధాన్యలకి తెలుసు బబులోను పరుష గ్రీస్ గురించి కానీ ధాన్యలకి రోమ్ గురించి తెలియదు ఎందుకంటే అప్పటికి పుట్టలే రోమ్ ఒకవేళ పుట్టింటే గుర్తించటోడేమో లేని దేశాన్ని ఎట్లా చూపించగలడు దేవుడు కాబట్టి ఆ పేరు అవన్నీ తెలియదు గ్రీస్ వరకే చూడగలిగిండి ఆయన కానీ రోమా చక్రవర్తి రోమ సామ్రాజ్యాన్ని చూడలేకపోయింది ఆయన దర్శనంలో కానీ అది మొదటి మూడు మృగముల కంటే భిన్నమైంది అది బహు కఠినమైంది రోమిలు ఎంత కటినంగా పరిపాలించండి అనేది మనకు తెలుసు ఆ యొక్క చూస్తే సిలువేసి చంపడం అనేది వాళ్ళ నుంచే చూస్తాం కదా అక్కడ భయంకరంగా అంతకుముందు ఎవరిని కూడా సిలువ మీద చంపినట్టు మనం చూడం రోమీలు అంత కఠినీలు అన్నట్టు ఈరోజు అడ్రస్ లేకుండా వాళ్ళ దేశం అదే రీతిగా గ్రీస్ దేశం కూడా ఒకప్పుడు ప్రపంచాన్ని గెడగడ్లాడించింది ఇది అప్పులపాలైంది ఈరోజు గ్రీసు దేశంలో యవనస్తులు ఒకప్పుడు ఎంత ధనికమైన దేశం అది ఈరోజు యువనస్తులు స్ట్రీట్స్ అలా బెగ్గింగ్ చేస్తున్నారు అంత భయంకరంగా దిగి జారిపోయింది ఎందుకంటే దానిల ప్రవేశంలో ఆ రాజ్యాలన్నీ కూలిపోవాల్సిందే ఎంతమంది తెలుసు డామినోస్ అంటారు డామినో పిడ్జా ఒకటే తెలుసే కానీ డామినో అంటే ఒక రాజ్యం అన్నట్టు ఇవన్నీ డామినోస్ గతంలో ఉండే ఇవన్నీ గొప్ప పరిపాలన చేసిన డామినోస్ అన్నట్టు ఈ నాలుగు రాజ్యాలకి ముందు ఇంతకుముందు రెండుండే అవి ఏంటంటే అదే ఐగుప్తు అషూరు ఐగుప్తు తర్వాత అషూర్ ఇలా చూరు దాని కాబట్టి ఐగుప్తు అషూరు బబులోను పార్సిక దేశము దాని తర్వాత గ్రీసు దేశము రోమా ఇవి ఆరు దేశాలు ఆరు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి ఏడవది మన ప్రభు సామ్రాజ్యం పర్లోక రాజ్యం కాబట్టి ఆ నా ఆరు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాక అవి నామరూపాలు లేకుండా అడ్రస్ అయిపోయి అడ్రస్ లేకుండా పోయినాక మన ప్రభు రాజ్యం ఆరంభమైందని మనం ధాన్యలు గ్రంథంలో చూసినాం ఒకరోజు రెండవ అధ్యాన్ని దీర్ఘంగా ధ్యానిస్తున్నప్పుడు అయితే మనకు తెలుసు ఏ కామెంటరీస్లో చూసినా ఏ బైబుల్ కామెంట్రీస్లో ఎక్కడ చూసినా కానీ ఆ దానియలు ప్రవచించిన ఆ రాజ్యాలు నాలుగు ఏవవి బబులోను పర్షా గ్రీసు రోమ్ కానీ అవి అవి ప్రకృతి సహజంగా ఒకప్పుడు ఉండేప్పుడు అడ్రస్ లేవు అది కానీ ఆ నాలుగు దేశాలు మన కండ్ల ముందున్నాయని దేవుడు మనకు చూపించింది ఆత్మీయంగా అది బ్రిటిష్ సామ్రాజ్యము గ్రేట్ బ్రిటన్ అంటాం కదా బ్రిటన్ అంటాం కానీ ఇంగ్లాండ్ అంటాం లేకపోతే బ్రిటిష్ సామ్రాజ్యము దాని తర్వాత రష్యా సామ్రాజ్యం దాని జర్మనీ సామ్రాజ్యం దాని తర్వాత ఇప్పుడు ఉంది అమెరికా అమెరికా బబ్లోనికి నిల బబ్ ఆ రీతి రోమ్ రోమా రోమి రోమా రోమా దేశం ఏ రీతిగా ఆ రీతిగా ఉంటుంది ఈరోజు అందుకే దాన్ని ఒక రీతిగా ఆర్మీ స్థితిలో రొమేరికా కూడా అంటారు దాన్ని అమెరికా అని కూడా అంటారు ఎందుకంటే రోమ్ ఎట్లా ఉండేనో వీళ్ళు అట్లనే ఉంటారు రోమ్ ప్రపంచాన్ని ఎట్లా గడగడలాడించిందో ఈరోజు అమెరికా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది అమెరికా బహు భిన్నమైంది మొదటి మూడు దానికంటే ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యము సింహంతో పోల్చబడింది రష్యా సామ్రాజ్యము ఎలుగు వంటితో పోల్చబడింది ఈరోజు కూడా వాళ్ళ దేశపు సింబల్స్ అవే అన్నట్టు చిహ్నాలు జర్మనీ చిరుతఫులితతో పోల్చబడింది అమెరికా మనకు తెలుసు అమెరికా పక్షిరాజు రెక్కలతో పోల్చబడింది అది అది ఈరోజు పక్షిరాజు దాన్ని దేశానికి అసిం వాళ్ళ దేశపు సింబవులు పక్షిరాజు అన్నట్టు అన్నిటికంటే పైన ఎగురుతుంది కాబట్టి ఈరోజు అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నది ఆ దేశం బహుధనిక దేశం అన్ని విషయాలలో అడ్వాన్స్డ్గా ఉన్న దేశం అది అది అన్ని అది అన్నిటికంటే మొదట మూడు ఉన్న దేశాల భిన్నమైన దేశం అంటే దాని అర్థం ఏంటంటే ఆ దేశాల గుణగణాలన్నీ దీంట్లో ఉంటాయి ఉదా ఉపమాన రీతిగా చెప్పాలంటే బ్రిటన్ ఇంగ్లాండ్ నుంచి తప్పించుకున్న వాళ్ళ నాలుగు వందల సంవత్సరాల క్రితము ఇంగ్లాండ్ నుంచి తప్పించుకున్న కొంతమంది వ్యక్తులు జైలు నుంచి తప్పించుకున్న అటువంటి సోషల్ ఈవెల్స్ కదా సొసైటీలో కఠినంగా జీవించిన వాళ్ళు కూనిపోర్లు మర్డరర్సు ఫ్రాడ్ అంటే ట్యాక్స్లు ఇవ్వగొట్టిన వాళ్ళు జైలు జైలుకి వెళ్ళి తప్పించుకొని సెటిల్ అయిన వాళ్ళు అన్నట్టు కూడా ఒక చరిత్ర ఉంది కాబట్టి అమెరికన్స్ అంటే కూడా బ్రిటిషర్స్ ఒక రీతికి చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ జర్మన్ పూర్వీ వాళ్ళ పూర్వీకులు జర్మన్స్ కాబట్టి మీకు అర్థమవుతుంది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ లాగా పరిపాలించి ఉండే అంటే ఒకప్పుడు జర్మనీ సామ్రాజ్యం ప్రపంచానికి పరిపాలించింది జర్మన్స్ ఆడుకున్నారు ఇప్పుడు అదే రష్యన్స్ ఉన్నారు ప్రతి దేశస్థుడు అక్కడ ఉంటాడు కాబట్టి ప్రతి దేశపు గుణగణం అక్కడ కనిపిస్తుంది మనకి అది భిన్నమైన దేశం అన్నట్టు సరే ఇవన్నీ మనకు తెలిసి ఇవన్నీ ఏ రీతిగా ప్రభుకి విరోధంగా ఉన్నాయి ప్రతి దేశము ప్రభుకి విరోధంగా ఉన్నట్టు మనం ప్రూవ్ చేస్తాం మనం బైబిల్లో కానీ ఇవన్నీ కూలిపోవలసిందే మన ప్రభు రాజ్యం స్థిరపడాల్సిందే కాబట్టి రోమా సామ్రాజ్యం అడ్రస్ లేకుండా ఎట్లా పోయిందో అమెరికా సామ్రాజ్యం కూడా అడ్రస్ లేకుండా పోయే కాలానికి మనం దగ్గర ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిందో అది మనం చూసినాం అది ఖచ్చితంగా దేవుణ్ణి తృణీకరించింది ఇప్పుడు క్యాథలిక్ సిద్ధాంతాలు హిందూ సిద్ధాంతాలని పాటిస్తుంది ఆ దేశం ఒబామా కూడా హిందూ సిద్ధాంతాన్ని పాటించేవారనే చేతికి విఘ్నేశ్వరిని ఆయుధం ఉండేడు ఒబామా చేతికి డొనాల్డ్ ట్రంప్ మొత్తం దేశాన్ని క్లీన్ చేయాలనుకున్నాడు యహు లాగా బైబుల్లో యహు ఎట్లయితే క్లీన్ చేసిండో దేశాన్ని అట్లనే ఈయన కూడా చేయాలనుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ కొంచెం చేయగలిండు కానీ దుష్టశక్తులన్నీ ఆయనకి విరుద్ధంగా తయారయ్యి ఏమంటాం ఫేక్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎలక్ట్రికల్ అదేమంటాం ఎలక్ట్రిక్ ఓటింగ్ మూడు సిటీస్ మేజర్ సిటీస్ అవి డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ గెలుస్తున్నాడు కానీ మూడు మేజర్ సిటీస్లో ఆ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఎలక్ట్రానిక్ ఓటింగ్స్ అన్నిటిని రిగ్గింగ్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ ద్వారా జో బైడెన్ గెలిచేటట్టు చేసుకోండి యాక్చువల్గా జో బైడెన్ ఓడిపోయి కాబట్టి మనం ఉంటుంది బహు భయంకరమైన మోసకరమైన కాలం అనేది దేవుని బిడ్డలని వెళ్ళనీయరు కానీ మనం ఎప్పుడు వెళ్తామో తెలుసు కానీ ఈ లోకంలోకి వచ్చినాకనే మనం ఈ లోకంలో రాజులం అంతవరకు మనం ఈ లోకంలో రాజులను సపోర్ట్ చేస్తాం అంతే నేను రాజుని కాను నేను రాజుని సపోర్ట్ చేస్తాను ఈ లోకంలో దేవుని బిడ్డల కొరకు పేదవాళ్ళ కొరకు మన మైండ్ ఎప్పుడు అక్కడే ఉంటుంది పేదవాళ్ళని మనం ఆహారం పెట్టాలి పాప మారు తినే నేను వాళ్ళ సమస్య అదే రీతిగా దేవుని బిడల్ని కూడా ప్రొటెక్షన్ చేయలేదు గొప్ప జనాన్ని అది మన పిలుపు అన్నట్టు కాబట్టి ఎప్పుడైతే మనము పోయిన వారం చూస్తున్నామో ఈ రాజుల కాలంలో మన ప్రభు మన ప్రభుల ప్రభు యొక్క రాజ్యం స్థిరపరచబడింది అది శాశ్వతంగా నిలిచేదని చెప్పిండు దాన్ని గ్రంథం రెండవ అధ్యాయంలో దాన్ని ఎవరు టచ్ చేయలేడు ఏ దుష్టశక్తులు ఆ రాజ్యాన్ని టచ్ చేయలేదు అంత గొప్ప రాజ్యం అది శాశ్వతంగా ఉండే రాజ్యం మన ప్రభుది అది ఏడవది అయితే దురదృష్టం ఏంటంటే ఏడవ దాంట్లోకి వెళ్ళి ఎనిమిదవది బయటకు వస్తుంది అదే చెడిపోయింది అది దానికి సంబంధించిన ప్రవచనాలు మనం ప్రకటనగా నలు చూస్తాం ఏడవది ఆరవ దాంట్లో ఆరవ దాంట్లో నుంచి వచ్చింది అంటే ఆరు నుంచి ఏడు బయటకు రావాలా ఏడవ దాంట్లోకి వెళ్ళి ఎనిమిది బయటకు వచ్చి ఆరవ దాంట్లాగా జీవిస్తుంది ఏడవ దాంట్లాగా జీవించాలి ఏడు అంటే విశ్రాంతి సమాధానం పర్ఫెక్ట్ అన్నట్టు కానీ ఈరోజు ఎనిమిదవ చర్చ అది వింత రకమైన చర్చ లాగుంది సిక్స్ సెవెన్ ఎయిట్ దానికి మీకు చూపిస్తా ప్రవచనాలు అయితే పోయిన వారం నేను ఏం చూపించిన అంటే ఇస్రాయల్ ప్రజలు హెచ్కల్ గ్రంథంలో ఏ రీతిగా ఆ మందిరంలో హేయమైన వస్తువులను పెట్టి పూజించిండ్రు అన్న విషయాన్ని ఒక దిక్కు రోషం పుట్టించి దేవతను పెట్టుకున్నారు ఇంకొక దిక్కు సమస్త ప్రాకడు జీవులని వాళ్ళు పూజించిందరు వాటికి ధూపం వేసిండ్రు మరి ఒక దిక్కు మీరెవరన్నా కూడా జ్ఞాపకం చేయొచ్చు నాలుగు విధాలుగా వాళ్ళు తప్పు చేసినట్లు మనం చూడగలిగినాం మరి దిక్కు వాళ్ళు తమ్ముది దేవత కొరకు ఏడుస్తున్నారు ఇంకొకటి ఎక్కడ ఇంకోటి నాలుగవది ఏదో జ్ఞాపకానికి వస్తలేదు నాలుగవది ఏంటంటే దేశంలో అన్యాయం చేసిండ్రు అపవిత్రంగా జీవించు దేశంలో మోసం చేసారు బిజినెస్ ఈజనెస్ అంతా మోసం చేసేరు ఈ నాలుగు విధాలుగా వాళ్ళు హేమైన క్రియలు ఇవన్నీ నాలుగు దేవునికి హేయమైనవి మోసకరమైన బిజినెస్ దాని తర్వాత విగ్రహారాధన దేవునికి బహు బహు అసమైంది ముఖ్యంగా ఆ తమ్మూజు దేవతకి వీళ్ళు తమ్మూస దేవత చుట్టూ బొమ్మ పెట్టుకొని చుట్టూ కూర్చొని ఏడుస్తూ ఉన్నారు ఇస్రాయల్ స్త్రీలు పురుషులేమో ప్రాకుడు వాటికి ధూపం వేస్తూ ఆరాధిస్తున్నారు స్త్రీలేమో ఇస్రాయల్ స్త్రీలు ఆ తమ్మూసు దేవత చుట్టూ కూర్చొని అది మందిరం లోపల దేవుని మందిరం లోపల దేవుని మహిమ దిగొచ్చింది అక్కడ అది చూపిస్తుండే ఏహెచ్కేఎల్కి ఇంత భయంకరంగా వీళ్ళు చూస్తున్నారని తమూజు దేవత చెట్టు కూర్చొని ఏడవడం అది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన అదేంటంటే తమూజు దేవతకు సంబంధించినది రికార్డింగ్ నేను దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల క్రితం చేసిన చాలా డీటెయిల్డ్గా ఫోర్ ఫైవ్ అవర్స్ ఆఫ్ రికార్డింగ్ ఉంది క్లాస్టిక్ క్రిస్మస్ ట్రీ అన్న ఒక వాక్యం మీరు వెతుకుంటే మీకు అవన్నీ దొరుకుతూ ఉంటాయి ద గ్రేవెన్ ఇమేజెస్ ఆఫ్ క్రిస్మస్ అని అంటే క్రిస్మస్ పండుగ టైంలో వీళ్ళు పెట్టుకుంటే విగ్రహాలు ఏమి అనే ఒక మూడు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ అలా రికార్డింగ్ చేసినట్టు ఉన్నాయి అవి అందులో నేను చూపించిన అవన్నీ వీళ్ళు ఆ తమ్మూజు దేవత తమ్మూజు దేవత కొడుకు చనిపోతాడు కొడుకు తమ్ము చనిపోయినప్పుడు ఒకగానొక కొడుకు అడవికి పోతాడు వాడు హంటింగ్ చేయడానికి పోయినప్పుడు ఒక ఎలుగుబంటి వాడిని చీడ్చేసి చంపేస్తాడు అప్పుడు కొడుకు చనిపోయిన నుంచి ఈ దేవత దుఃఖంలో ఉన్నప్పుడు స్త్రీలందరూ ఆ దేవతని ఓదార్చడం కొరకు అడవిలోకి వెళ్ళి ఒక పచ్చని చెట్టుని నరికి తీసుకొచ్చి దాన్ని అలంకరించి దానికి బంగారము వెండి అన్నీ పొదిగింపజేసి కరెక్ట్ క్రిస్మస్ ట్రీలాగా పెట్టి పూజించిండ్రన్నట్టు ఇర్మియా గ్రంథాల నేను చూపించిన మొత్తం డీటెయిల్డ్ క్రిస్మస్ ట్రీ ఎట్లా ఉన్నదో ఇర్మియా ప్రవచించిండు అక్కడ వాళ్ళు ఎహెచ్కేల్లో చూపించినట్టు ఆ స్త్రీలు ఆ చెట్టు దాన్ని అలంకరించి నీ కొడుకు చచ్చిపోలేదు ఏదో బ్రతికున్నాడు అనేసి ఆ చెట్టుని చూపించి వాళ్ళు ఓదార్స్తుంటారు ఆమెని అట్లా ఏడుస్తూ వీళ్ళు దేవుని బిడ్డలు క్రిస్మస్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ చుట్టూ వాళ్ళ ఆత్మలు ఏడుస్తున్నాయి వాళ్ళు ఏదో సంతోషిస్తున్నారు క్రిస్మస్ ట్రీ పెట్టుకొని కానీ దాని చుట్టూ కూర్చొని ఏడుచుకుంటున్నారు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి అది నీకు నాకు అర్థం కావాలి కానీ వాళ్ళకు అర్థం కావట్లేవు ఏ యాజకులకు అర్థం కావట్లేవు ఈరోజు ఎందుకు అంటే యాజకుడు కూడా క్రిస్మస్ ట్రీ పక్కనే ఉండి వాక్యం చెప్తాడు కదా ప్రతి టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆ రోజు చూస్తాం క్రిస్మస్ టైంలో ప్రతి ఫాస్తర్ పక్కనే క్రిస్మస్ ట్రీ ఉంటుంది నేను ఒకసారి ఒక బ్రదర్ ఇంట్లో కూర్చొని అదే ఆ సీజన్లో క్రిస్మస్ సీజన్లో ఒక బ్రదర్ ఇంటికి పోయింటి ఆ బ్రదర్ ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే టీవీలో ఒక ఫాస్తర్ వాక్యం చెప్తున్నాడు క్రిస్మస్ ట్రీకి వ్యతిరేకంగా మనం క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు ఆశ్చర్యం ఏంటంటే పిచ్చితనము అక్క ఆయన పక్కనే క్రిస్మస్ ట్రీ ఉంది నేను చెప్తున్నా బ్రదర్ నేనేమో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవద్దంటుండే మరి ఆయన పక్కనే క్రిస్మస్ ట్రీ ఉంది చూడ టీవీలో కనిపిస్తుంది ఎంత వేషధారణ ఒకసారి నన్ను క్రిస్మస్ సీజన్ టైంలో మినీ ప్రీ క్రిస్మస్ పండగ ఫంక్షన్ అని పిలిపించిరు వాక్యం చెప్పడానికి నేను అవన్నీ ప్రవచనాలు చూపించిన భవిష్యత్తులో రెండు సంవత్సరాలకి తర్వాత దేవుని బిడ్డలు ఎట్లా ఇట్లాంటి విగ్రహాలు చేసుకొని పెట్టుకుంటారు ఇంటి మీద స్టారు రోఫా దేవత నక్షత్రం అదని బైబిల్ చూపించిన ప్రవచనం దాని తర్వాత ఆకాశరాణికి వీళ్ళు కేక్స్ చేసుకున్నారని బైబిల్లో చూపించిన నేను వాక్యం ఈరోజు కేక్స్ చేసుకోవడము ఆకాశరాణికి అర్పించడం తెలియక చేసుకుంటున్నారు వాళ్ళు దాని తర్వాత తమ్ముజ దేవతకి ఆ వచ్చని చెట్టుని తీసుకొచ్చి పెట్టాలంకరించినారు ఇవన్నీ మూడు విగ్రహాలని నేను రుజువుపరిచిన అవన్నీ అయినాక అందరు బాగా సంతోషించినారు చివరికి ఒక పెద్ద కేక్ తీసుకొచ్చి బ్రదర్ మీరు పోయండి అన్నాడు నేను పోయానని చెప్పిన చెప్పండి ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళా నన్ను పిలవలేదు వాళ్ళు పెద్ద చర్చ అది వరం సో వాడు నన్ను పిలిచినా పిలవకున్నా నా పిలుపు ఆ రోజు నేను నేను వచ్చిన పిలుపు దీనికోరికే వాళ్ళందరినీ హెచ్చరించడం కోరికే అతను ఎంతమంది మారినరో ప్రభు తప్ప ఎవరు తెలదు నాకైతే కానీ పిలిచిన వాళ్ళు మటుకు మారలే పిలిచిన వారే కేకులు పెట్టి నన్ను పోయమంటే నేను కొయ్యానని చెప్పిన ఫ్రాంక్గా మీరే కోసుకోండి మీరే తినండి అని చెప్పి నాకెళ్ళి బయలుదేరినా అంత భయంకరమైన జీవన విధానము ఇవన్నీ ఏమైన వస్తువులు చర్చలో తీసుకొచ్చి పెట్టుకున్నారు ఆ రోజు అనిలను పిలుస్తారు పొలిటీషియన్స్ని పిలుస్తారు చర్చలో ఆ పొలిటీషియన్స్ వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి కేక్ పోసిపోతారు కాస్త అలా పిలిపిస్తున్నారు ఏదో ఆదరణ ఏదో గొప్ప పని అనుకుంటారు అందరు ఆ రోజు అందరినీ పిలిపించి పొలిటీషియన్స్ని రకరకాల మనుషులను పిలిపించి అవి తప్పులేదు నేను నా ఒపీనియన్ ఏంటంటే అనిలని తీసుకొని రావాలి చర్చలకి కానీ నువ్వు చేస్తుంది గొప్ప నువ్వు బైబుల్కి విరోధం నీకు ఏ ప్రొఫెషనల్ అర్థం కాక ఆ రీతిగా భయంకరంగా జీవించినావు కాబట్టి అవన్నీ నేను మీకు తిరిగి తిరిగి చూపిస్తూ ఉంటాను ఎక్కడైతే పాత నిబంధన కాలంలో వారు ఏ ఏ దేవతలను పూజించిందో అవన్నీ రోజు చర్చలకు వచ్చేసినాయి ఆ ఆత్మలు కదా నువ్వు బొమ్మ పెట్టుకోవు కానీ దాని ఆత్మని నేను నువ్వు వెంబడిస్తుంది స్వీకరించిన కాబట్టిది మనం ఎక్కడ చూస్తామంటే ఆముసు గ్రంథాలు చూపిస్తాన తర్వాత మీకు వచ్చే వారం డీటెయిల్గా ఈరోజు మటుకు ఎక్కడ చూస్తామంటే పోస్ల కార్యము ఏడవ అధ్యాయము నలభై వచనంలో ఒక విషయాన్ని మనం చూస్తాం అపోస్ల కార్యము ఏడవ అధ్యాయము నలభై వచనం అపోస్ల కార్యము ఏడవ అధ్యాయము నలభై మూడవ వచనంలో స్టెఫెన్ ఏడవ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అయింది ఏడంటే సంపూర్ణం కదా స్టెఫెన్ అక్కడ మరణించడం చూస్తాం మనం ఏడవ అధ్యాయం అంటే ఆయన సంపూర్ణంగా తయారైడు అన్న విషయం నలభై మూడవ ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తుండంటే ఇస్రాయిల్ అందరూ గతంలో ఏం చేశారని నలభై మూడవ వచనంలో మీరు దానికి ముందు ఏమైంది దేవుడు వారికి విముఖుడు అయ్యిండు చూడండి వారికి విముక్ అయిండు అంటే వాలకు వీపు చూపిస్తున్నాడు ఆకాశ సైన్యంలు సేవించటకు వారిని విడిచిపెట్టిండు చూడండి దేవుడే విడిచిపెడతారంట ఎప్పుడైతే ఆయనకి తిరుగుబర్తనం చేస్తావో సైతాలను పూజించేటట్లు దేవుడే విడిచిపెడతారంట సైతాలకు అప్పగిస్తారంట నిన్ను ఇందుకు ప్రమాణంగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగో రాయబడినది ఇస్రాయల్ ఇంటి మీరు పూజించుటకు చేసుకొన్న ప్రతిమలైన మెలేకు గూడారం ఇది ఇంపార్టెంట్ మెల్లెక గుడారం దాని తర్వాత రోంఫా అండ్ దేవత యొక్క నక్షత్రం ఇది స్టార్ ఆఫ్ రెంఫెమ్ అంటాను ఇంగ్లీష్లో తెలుగులో రోంఫా అన్నాడు ఇంగ్లీష్లో రెంఫెమ్ దేవత పేరు రోంఫా దేవత యొక్క నక్షత్రంను మూసుకొని పోతిది గనుక బబులోను అవలికి మిమ్మునుక్కొనిపోయాను ఎందుకు బబులోనికి దేవుడి వీళ్ళని బాలిసన్ లాగా అంటే వాళ్ళు చేసినది ఏంటంటే పూజ క్రిస్మస్ పండుగ ఏం చేశారు రూప దేవత నక్షత్రాన్ని మోత్కున్నారంట వీపుల మీద పెద్ద నక్షత్రాలను తయారు చేసుకొని ఏదైతే మనం చూస్తాము మాంకాలి పండకి వాళ్ళు నక్షత్రాలు పెద్ద చేసి వాటిని కట్టేస్తారు చెట్లకి లైట్లు పెట్టి సో క్రిస్మస్ ట్రీకి కూడా కడతారు కదా చెట్లు ఇంటి మీద క్రిస్మస్ స్టార్ పెడతారు అన్నిలు కూడా స్టార్ పెడుతున్నారు వాళ్ళకి నీకు తేడా లేకుండా చూడండి ఇవన్నీ ఆత్మలు వెంబడిస్తూ ఉన్నాయి అన్నట్టు అదే రీతిగా మెలేపు దేవతకు కూడా వాళ్ళు గుడారామేశ్వర అంట అంటే టెంపుల్ తయారు చేశారు చర్చ్ మెల్లేపు చర్చ్ తయారు చేసుకున్నారు దాని తర్వాత రూప దేవతకి నక్షత్రం తయారు చేశారు అయితే ఈ మూడు ఎవరి ద్వారా ఆరంభమైన ఎవరు వీటిని తీసుకొని వచ్చారు ఇస్రాయల్ పదల మధ్యల మొదటి రాజుల గ్రంథంలో ఉంది అది మొదటి రాజుల గ్రంథము పదకొండు పదకొండవ అధ్యాయంలో చూస్తాం మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథము పదకొండవ అధ్యాయం అక్కడ మనం ఏం చూస్తామంటే ఏం జరిగింది పదకొండవ అధ్యాయం ఏడవ వచనంలో సొలమోన్ చేసిన పని చూడండి ఇక్కడ సొలమోను ఏడవచనంలో సొలమోను కెమేషు అను మొయాబీల హేయమైన దేవతకును మెలకు అను హేయమైన దేవతకును ఎర్షలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము కట్టించెను ఎవరు చేసిండో చూడండి ఇది సొలమోను కెమేషు అను హేయమైన దేవత అయితే अवकाश हो चूँ इंग मैं चूस्त जेम स्ट्रांग नंबर चूसे अभी अर्धंवे दी सोलमुन बिल एंड नई प्लेस फार कैमेश कमेशु देवता जेम स्ट्रांग नंबर कैमेशु अं ये इन हू फोर फाइव కెమేష్ ద గాడ్ ఆఫ్ మోయబైట్స్ అని అయితే దీనికి హిస్టరీ చూస్తే మనకి కెమేష్ అంటే నాశనం చేయువాడు అని అర్థం తర్వాత ఫిష్ గాడ్ అంటే చేప చేప ముఖం గలవాడు అన్నట్టు కెమేష్ అంటే అంటే చేపని పూజించిండ్రు వీళ్ళు కొంచెం దగ్గర దగ్గర ఉంటుంది కదా చేపలంటే కూడా క్రైస్తవులకు సాదృశంగా చూపిస్తూ ఉంటారు అందుకే కార్ల మీద బొమ్మలు పెట్టుకుంటారు చేప బొమ్మలు క్రిస్టియన్స్ స్టిక్కర్స్ అక్కగా పెట్టుకుంటారు అయితే కెమేష్ దేవతని వీళ్ళు పూజించినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం కెమేష్ అంటే నాశనం చేసేవాడు నిన్ను బానిసత్వంలో తీసుకొని పోయేవాడు దాని తర్వాత చేప ఏమంటాము చేప దేవుడు అంటాడే మనం అయితే ఫిలిస్తీలు కూడా ఇదే దేవతను పూజించారు చేప దేవత దాని పేరు దాగోను దేవత అని చూస్తాం మనం సమ్సోను ఆ దేవ ఆ మందిరంలో ఆ దాగోను దేవత విగ్రహం ఎదుటని ఆయన కట్టేస్తారు సమ్సోన్ని కాబట్టి ఫిలిస్తీలు పూజించిన దేవత ఇదేమో కెమేషన్ అనేదేమో మొయాబీలు పూజించిన దేవత కాబట్టి మోయాబిల్ నుంచి వచ్చింది ఈ ఆరాధన ఇస్రాయిల్ ఫజులకి అది మనం ఇక్కడ చూసినాం అది ఎవరు తెచ్చిండ్రు అంటే సొలమాన్ తెచ్చిండదంట యమేష్ దేవత మోయాబిల్ దాని మెలేకు దేవత అమోనీలది సో వీటిని మీరు జేమ్స్లో నంబర్తో చూస్తే అర్థమవుతుందన్నట్టు మీనింగ్స్ ఆ దేవతలు దేనికి సంబంధించినది అప్పుడు మన దేశంలో ఏ అర్థం చేసుకోగలవు మెలేకు దేవత ములాక్ ఇంగ్లీష్లో ములాక్ ఇంకో స్థలంలో మొలాకుకి మిల్కోము అని కూడా ఉంది మిల్కోము దేవత అని కూడా ములాకు మిల్కోము ఎన్నో సంవత్సరాల నుంచి నిరూపకంగా ఇవి పిలవడుతున్నాయి పూజింపబడుతున్నాయి వికీపీడియాలో చూస్తా నేను మొలాకు అంటే ఏందనేది మొలాక్ దేవత అంటే ఆల్సో మలాక్ మొలేక్ మిలేక్ అన్ని రకరకాల కనానీయల దేవతను కూడా ఉంది ఇక్కడ అంటే కనానీయల నుంచి అమోనీయులకు వచ్చింది ఇది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళిళ్ళులు చేసుకుంటారు కాబట్టి కాబట్టి రిఫర్స్ టైప్ ఆఫ్ సాక్రిఫైస్ బేస్ పిల్ట్ మిల్క్ సాక్రిఫైజ్ మొలాక్ ఆఫ్ అన్పిన్ బుల్ హెడ్డెడ్ వచ్చి మెలేక్ దేవత ఎట్లా ఉంటుంది అంటే ఎద్దు అన్నట్టు ఎద్దు ముఖం కలది గొంతు నుంచి శరీరం అంతా మనిషిలాగా ఉంటే తల మటుకు ఎద్దు వంటిది కొమ్ములుండి మెలకు దేవత అయితే బయలు దేవత కూడా ఇట్లనే ఉంటుంది ఎప్పుడన్నా నేను చూపిస్తే సంబంధించిన విషయాలు అయితే ఈరోజు ఎద్దు రూపకంగా అంటే ఎద్దు రూపకంగా అంటే మనిషి ఎద్దులాగుంటుంది మొత్తం శరీరం అంతా మనిషిలాగా తల ఒకటే ఎద్దులాగా అయితే ఐగుప్తులు కూడా దీన్ని పూజించేవాళ్ళు ఐగుప్తుల దాన్ని అప్పోపీస్ అనేవాళ్ళు ఆ దేవతని ఇల్పదలు అంటే ఎందుకు వాళ్ళకి అసహ్యం అంటే ఇస్రాల్పదలు ఈ ఆవులను ఎద్దులను తినేసేటోళ్ళు వాళ్ళేమో ఐగుప్తుల్లేమో వారి దేవతలాగా పూజించేటోళ్ళు అందుకు వీళ్ళంటే వాళ్ళకు అసహ్యం అన్నట్టు ఈరోజు కూడా అంతే కదా ఆంధ్రాది కట్టు దిక్కి దిగిపోతే హిందూస్కి ముస్లిమ్స్ అంటే ఎందుకు అసహ్యము వాళ్ళ దేవతలను వీళ్ళు తినేసుకురాని క్రిస్టియన్స్ అంటే కూడా అసహ్యం ఎందుకంటే క్రిస్టియన్స్ కూడా ఎద్దులను తినేస్తారు ఆవులను తినేస్తారు కాబట్టి కాబట్టి సరే మనం ఎప్పుడు వ్యతిరేకించము ఎవడి ఇష్టం ఎవడు తినేది వాడు మనం మటుకు ఒకరికి అభ్యంతరంగా ఉంటే తినం కూరగాయలు ఆ కూరలే పండ్లే తింటాను ఎందుకంటే నా ఎదుటి ఉన్నాడు హిందూ అనుకో బ్రాహ్మణ్ అనుకో పాపం వాడిని నేను ఎట్లా కించపరచాలా ప్రభుని చూపించాలంటే నేనే సాక్రిఫైస్ చేసుకుంటా కాబట్టి ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ బహు హేయమైనవి దేవుని దృష్టిలో బహు అసహ్యమైనవి అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో ప్రభు వాటిని స్వీకరించాడు ఆయనకి బహు అసహ్యమైన అన్నట్టు కాబట్టి విశాల్ పనులు ఏ రీతిగా ఆరించు చేసిండీ మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కెమేష్యూ అంటే దాన్ని దానికి సంబంధించిన విషయాలు మనం అర్థం చేసుకున్నాం మేలేకు అంటే కూడా అర్థం చేసుకున్నాం అదే రీతిగా రెండవ రాజుల గ్రంథంలో కూడా ఒక విషయాన్ని చూపిస్తాను రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయంలో కూడా అట్లనే జరిగింది రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి పదమూడవ వచ్చే చాలు ఒక్కజూడు మధు రెండో రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో తెలుగులో ఎరుషులేము ఎదుటనున్న హేయను పర్వతపు ఏం పర్వతం బ్రదర్ హేయమను పర్వత హేయమను పర్వతం కాబట్టి పర్వతం ఎప్పుడు మందిరానికి సాదృశ్యం కాబట్టి ఆ పర్వతం పేరే హేయమైన పర్వతం అని చెప్తున్నాడు చదువు బ్రదర్ ఇప్పుడు పర్వతపు కుడి పార్శ్వమందు అష్టారోతు అను విగ్రహమునకు అను మోయాబియుల విగ్రహముకును మిల్కోము అను అంబోనియుల విగ్రహమును ఇస్రాయేల్ రాజైన సొలోమను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరచి చూడండి కాటి సొలోమునే కట్టించింది అన్నిటిని సొలోమును ఆ నక్షత్రాన్ని కూడా మోసిండు అదేం నక్షత్రము కెమషు అస్తారో అస్తారోతి దేవత కాబట్టి వన్ని దేవునికి ఎంత అసహ్యమైన అనేది ఆయనకి రావాల్సిన మహిమని ఇస్రాలు పదులు ఈ విగ్రహాలకు ఇచ్చినప్పుడు అది హేమైందన్న విషయాన్ని దేవుడు అసహించకుండాన్న విషయాన్ని అక్కడ చేస్తున్నాడు అది ఎవరు చేశారంటే సొలమోన్ కట్టించాడు అస్తారోతి దేవతకి ఒక విగ్రహము దాని తర్వాత కెమేషికి దాని తర్వాత ఒకటే మేలేకన్నా మిల్కోమన్న ఒకటే వీటన్నిటికీ ఇవన్నీ ఏమైనవి అన్న విషయం అవి కట్టించినప్పుడు ఎవరంటే సొలమోన్ సొలమోను గురించి మనం అంత గొప్పగా చదువుతాం కానీ సొలమోను చేసినంత భయంకరమైన జీవితము ఎవరు చేయలేదు ఏంటంటే ధాన్యాల కుమారుడు ఆయన దేవుని మందిరం కట్టిండు కాబట్టి ఆయన చేసిన తప్పిదములన్నీ మాస్క్ అయిపోయినాయి కానీ సొలమోను బహు కఠినుడు ఆ మందిరం కట్టిస్తే అప్పుడు ఎంతగా బానిసలాగా వాడుకుండో సొలమోన్ ప్రతి ఇంటి వాడు వచ్చి ఆ మందిరానికి కట్టాల బహు కఠినంగా ఆయన ప్రవర్తించినట్టు మనం చూస్తాం తన సొంత అన్ననే చంపిస్తారు కదా సులమును అటువంటి వాడన్నట్టు నాకేమనిపిస్తుందంటే వాళ్ళ అమ్మకి అన్యాయం జరిగింది కాబట్టి ఆయన అది ఒక రకంగా రివెంజ్ తీర్చుకుండేమో అనిపిస్తుంది నాకు ఒకవేళ నిజంగా దేవుడు అతనికి మందిరం కట్టించినాక ఆయన మహిమ దిగి నీకేం కావాలంటే నాకు జ్ఞానం కావాలన్నాడు మళ్ళీ జ్ఞానం కలిగినప్పుడు ఇటువంటి బొమ్మలను ఎందుకు పెట్టుకున్నాడు ఆయన అంటే పోగొట్టుకుంటూ జ్ఞానం ఇచ్చిండు దేవుడు జ్ఞానం ఎప్పుడైతే ఈ ఏమైనా వస్తువులకి ఆయన బానిస అయిపోయిండో ఆయన జ్ఞానం ఆటోమేటిక్గా మాయమైపోయింది మొదట గంభీరంగా సువార్త ప్రకటించి గంభీరమైన వాక్యాలు ప్రకటించేటోళ్ళు సపోపడుతుంటారు చివరికి అవి ఆత్మలు అవి తిరిగి తిరిగి నెరవేరుతూ ఉంటాయి కాబట్టి ఆయన చేసింది సీదోనీయుల దేవత అయిన అస్తరోతుని దాని తర్వాత మొయాబీల దేవత అయిన కెమోషిని దాని తర్వాత అమోనీల దేవత లేక మెలేకు దేవతని అవి తీసుకొచ్చి ఆయన అపవిత్రపరిచిండి అక్కడన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి మిల్కోమన్న మెలేకన్నా ఒకటి అనే విషయం మన అస్తారోతు అయితే అస్తారోతు దేవత ఎవరంటే గ్రీసు దేశస్థులు పూజించేటోళ్ళు అస్తారో దేవతని ఈ దేవతని ఏమంటారంటే మన దేశంలో మీరు ఎవరైనా చెప్పండి దాగోను దేవత అంటే సంతాన లక్ష్మి ఎందుకంటే దాగోను చాప కదా చేప విపరీతంగా గుడ్లు పెడతాయి విపరీతంగా కంటే కదా పిల్లల్ని గుడ్డని లక్షల మిలియన్ సరే వెళ్ళిపోతాయి వాటి గుడ్లు అట్లా దానికి సాదృశ్యం పూజిస్తే దాగోను దేవతను పూజిస్తే ఎక్కువ ఫర్టిలిటీ ఉంటుంది అన్న విషయం అయితే గాడెస్ ఆఫ్ లవ్ అంటే మన దేశానికి ఏమంటారో గ్రీసు దేశంలో అస్తారోతు లేకుంటే అఫ్రాడైట్ అని కూడా పేరుగా ఉంటారు దానికి గ్రీకు భాషలో అఫ్రాడైట్ అంటారు అస్తారోతి దేవత మన దగ్గర మన్మధుడ ఏదో ఉంటుంది ఆ పేరు అటువంటి ప్రతి దేశంలో అట్లా పూజింపబడి దేవతలు ఎవరు పూజించారంటే దేవుని అయితే అస్తారోతి దేవతని పూజిస్తే ఎక్కువగా ఏమంటాము గొర్రెలు మేకలు సమృద్ధిగా ఉంటాయి ఇంట్లో అన్న విషయం అన్నట్టు వాళ్ళకి అదొక బుడ్డి నమ్మకం అన్నట్టు నేను బహు ధనికునిగా చేస్తుంది అన్నట్టు అస్తవత దేవత అష్ట అంటే కరెక్టా కరెక్ట్ అన్నాయి అష్టది అంటే ఎయిట్ మనం అంటారు కదా ఎయిట్ అన్నాయి కావచ్చు ఎందుకంటే ఎయిట్ అంటే మళ్ళా ఏడు నుంచి బయటకు వచ్చింది కాబట్టి అది ఏడుని ధృవీకరించింది అన్నట్టు అట్లా అర్థం మనం నంబర్స్ ఏడు అంటే మన ప్రభుకి సాదృశ్యం ఏడు నుంచి బయటికి వచ్చేసిందంటే సైతాన్ని పూజించినట్లు అన్నట్టు ఒక వాక్యాన్ని నేను చూపించేసి ముగించేస్తాను ఇర్మియా గ్రంథము పదహారో అధ్యాయంలో వీలైతే చదివారు ఇనిమియా గ్రంథము పదహార అధ్యాయము పద్నాలుగు ఇరవై ఒకటో మన ప్రభు చివరికి తీర్మానం ఆయన ఏం తీర్మానించుకుని అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు పదహారు పద్నాలుగు అన్న పదహారు పద్నాలుగు నుంచి ఇరవై వరకు బ్రదర్ ఎవోగా సెలవిచ్చు మాట ఏదనగా నేను వారికి నేను వారి ఇతరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించదని వాపస్ పంపిస్తాను మళ్ళా వాళ్ళని వాపస్ పంపిస్తా అంటుండదు ఎక్కడికి ఎక్కడి నుంచి తీసుకొచ్చండి చూడండి చదివాదు ఇప్పుడు ఇస్రాయేలీ రప్పించిన యహోవా జీవముతోడని ఇక మీదట అనక ఉత్తరూ ఆయన వారిని తరిమిన దేశం అన్నిటిలో నుండి రప్పించిన యహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు ఇదే యహోవా వాక్కు వారిని పట్టుకున్నటకు నేను చాలా మంది జాలర్లను పిలిపించదను తరువాత ఆయన దేవుడు వాదారం చేసింది అక్కడ ఏంటంటే పట్టుటకు చాలా మంది జాలర్లను పిలిపించదని అండ్ వాళ్ళు ఏం చేస్తారు తర్వాత ప్రతి పర్వతము మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో వారిని వేటాడి తోలి వేయటకై అనేకలైన వేటగాండ్రను పిలిపించదను ఏముందంటే చేపలు చేపలు పట్టే వాళ్ళని వేటగాళ్ళని పిలిపిస్తా అన్నాడు మనం పరివారం చూసినాం వారి దేవతలే వారికి గురి అయినాయని కాబట్టి ఆయన చివరికి చెప్తున్నాడు ఎవరిని మిమ్మల్ని అందరినీ చేపలం పట్టినట్లు పట్టడానికి నేను చేపలు చేపలు పట్టేవాళ్ళను దాని తర్వాత హంటర్స్ అన్నాడు కదా ఇంగ్లీష్లో అయితే హంటర్స్ అని ఉంది వాళ్ళు ప్రతి స్థలంలో వీళ్ళని హంట్ చేసుకొని పోతారు విగ్రహం పూజించిన వాళ్ళని కాబట్టి రెండు గుంపులు ఫిషరీ ఫిషరర్స్ హంటర్స్ అనేది వీళ్ళని అందరినీ దేవుడే పంపిస్తుండడు అన్య దేశంలో నుంచి వీళ్ళు ప్రతి ఒక్కరిని హంట్ చేస్తారు ఒక్కరు కూడా తప్పించుకోరు గొప్ప జీవితంలో ఉన్నాయి ఎక్కడ దాసుకున్న రంధ్రాలలో దాసుకున్న గుహలలో దాచుకున్న వాళ్ళని బయటికి తీసుకొస్తా అన్నాడు పదిహేడో వర్షాలు చూడగల వారు పోయిన ద్రోవలన్నిటి మీద దృష్టి వారి దోషమును నాకు మరుగై ఉండదు వారు తమ ఏ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరచి ఉన్నారు తమ హే క్రియలు హే దేవతల కళేబరముల చేత దేశమును అపవిత్రపరచి ఉన్నారు దేవుని దేశాన్ని వాళ్ళ అపవిత్ర పరిచయ సలు పలు ఎట్లా హేయ దేవతల కలేబరంలు ఆస్ కలేబరం అంటే చచ్చిన శవం కదా కలేబరం అంటే శవమే మళ్ళీ శవము హేయమైన దేవతల కలేబరంలు అంటున్నాడు అని మనం ఎంటార్ తెలుసుకోండి బొమ్మలు కావు కానట్టు బొమ్మలు అయితే అవి కలేబరంలు కూడా క్యార్కస్ అనే ఉంది Uh, they have filled mine inheritance with the carcasses of their detestable and abominable things and the ikkada abhavya things and the hemaina vastvula nandhi ante kalebara hemaina vastula kalebaramlante ivanni ratra kala jeevarasulanu poojinchinara anattu vadi vigraha vadi vadi shiva shirshavalanattu anta niyamanga ivallu chesiranattu asrohisane vallu jaddarisaru kada vanni deshamantha nimpi vadesaranta mekka chustha kada కొన్నిసార్లు నాకు అదే అనిపిస్తుంది ఈ పండగల టైంలో వస్తే ఎక్కడ పడితే అక్కడ వాటిని కోసి రోడ్ల మీద అంతా నీళ్లు వాటిని రక్తము పోతూ ఉదాహరణకి బక్రీద్ రోజు కొన్ని లక్షలు ఎలా కోసేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ రకరకాల టైమ్స్లలో రకరకాల దేవతలని రకరకాల పశువులని కోస్తూ రక్తం ప్రవహిస్తుంది దేశం అదే వాటికి నిజంగా కాన్షియస్నెస్ అండి ఆత్మటంత పంతొమ్మిది నుంచి అది క్లోజ్ చేస్తాం తమ హేక్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు కనుక నేను వారి నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతలుగా వారికి ప్రతీకారము చేసేదను ఆపత్కాలూ దిగంతముల నుండి జనములు నీ వద్దకు వచ్చి మా పితరులు వ్యర్థములు మాయా రూపమును నిష్ప్రయోజనముగు వాటిని మాత్రము స్వతంత్రించుకొని రని చెప్పురు నరులు దేవతలను కల్పించుకుందురా అయినను అవి దైవములు కావు కాబట్టి నా నామము యహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారి అనుభవము కలుగజేతును నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును బహు కఠినంగా దేవుడు వారిని శిక్షిస్తారన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతాడు ఎంత శౌర్యం అనేది చూపిస్తా అంటాడు అంటే ఒక మనిషి బొమ్మలని చేసుకుంటాడా బొమ్మ నిజంగా దేవతల వాటికి శక్తి ఉండదు కండుండవు పనులు ఉండవు అవి ఏం చేయవు తినవు త్రాగవు నాట్యం ఆడవు అండ్ జీవం లేని వాటికి విలువ నుంచి జీవంగల దేవుని పక్కకు పెట్టినట్టు అందుకు అది దేవుడైన ఇవన్నీ ఆయనకి రోషం పుట్టిస్తూనే అన్నట్టు ఇవన్నీ నాష్టకరమైన హేయ వస్తువులు అన్నట్టు దేశమంతా నింపినరు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడతాడు కాబట్టి ఇవన్నీ ఆత్మీయంగా అయిపోయినాయి పాతవి గెచ్చినాయి ఇప్పుడు అన్నీ క్రొత్తవి ఉన్నాయి ఇవన్నీ ఆత్మీయ స్థితిలో ఉంటాయి దేవుని బిడ్డలు ఏ రీతిగా ఏమైనా వస్తువులను తెచ్చిపెట్టుకుంటాడు అనేది అవన్నీ మనం ఎన్నిసార్లు దీర్ఘంగా చూస్తూ ఉంటాం పౌలు కూడా వాటిని ఎంతగానో హెచ్చరించండు ఆ యొక్క కొత్త ఉన్న పత్రికలలో ఆయన వాటిని విశద్ధీకరిస్తాడు ప్రతి సంఘం అవన్నీ పన్నెండు సంఘాలు ఏడు సంఘాలు సారీ పత్రికలు ఏడు సంఘాలు ఉంటాయి రోమా నుంచి లెక్క పెడితే ఏడు సంఘాలు ఉంటాయి అవి కాంగా ప్రకటన గంధం రెండవ అధ్యాయంకి ఇష్టపడికి అక్కడ ఏడు సంఘాలు ఉంటాయి మొత్తం పద్నాలుగు సంఘాలు అన్నట్టు పావులు కట్టించినాయి పద్నాలుగు కాదు యాక్చువల్గా ఇంకెట్టుకుంటే కానీ అవి ఉదాహరణకి ఎఫ్ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక అది ప్ర ప్రకటన గంధం రెండో అధ్యాయులు కూడా చేస్తున్నామని ఎఫ్ఎస్సీ సంఘం కాబట్టి ఈ పౌలు కట్టిన ప్రతి సంఘాలు పౌలు యాక్చువల్గా ఫస్ట్ కట్టిన సంఘం ఏదంటే ఫిలిపీ ఫిలిపీ రాష్ట్ర పత్రిక ఇస్తే అర్థం ఎట్లు మనం ఫస్ట్ స్థాపించిన సంఘము ఫిలిపీ మాసిధోనియా ప్రాంతంలో ఆ రోజు గ్రీసు దేశం లేకుండే మాసిధోని అనేటువంటి ఆ దేశాన్ని గ్రీస్గా మార్చిన తర్వాత కానీ ఆ మాసిధోనియా ప్రాంతంలో ఫిలిపీలకు అని రాస్తాడు ఫిలిపీ అనే సంఘాన్ని అక్కడ ఆరంభిస్తాడు ఫిలిపీ ఎవరంటే మాసిధోనియాకి రాజు ఉంటాడు ఒకప్పుడు అలెగ్జాండర్ తండ్రి ఆయన ఆయన పేరు మీద కట్టకుండా పట్టణం కాబట్టి ఫిలిపీ స్థలంలో సంఘం స్థాపించాడు కాబట్టి ఫిలిపీ సంఘం అని పేరు పెట్టారు దానికి కాబట్టి దేవుడు తీర్మానించుకున్నాడు మీరు చేసిన ఈ యొక్క హేమైన కృత్యాలను బట్టి మిమ్మల్ని ఖచ్చితంగా నేను శిక్షిస్తా అన్నాడు కాబట్టి ఆయన శిక్ష ఆరంభమయ్యే టైం దాన్ని మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథంలో రెండు సంవత్సరాల తర్వాత అది ఆరంభమైంది ఆరంభమై ముగించే దశకి మనం ఇప్పుడు సిద్ధమవుతున్నాం ముగింపు బహు పవర్ఫుల్గా ఉంటుంది భరించరాని స్థితిలో ఉంటుంది అది నేను తర్వాత మీకు చూసిస్తాను ఒక్క అది నేను వచ్చే వారం అవకాశం ఉంటే దీనికి సంబంధించిన కనెక్టివిటీ చూపిస్తాను దీన్ని మనం ఇంకొక వన్ టూ వీక్స్లో ముగించుకోవచ్చు ఏమైనా వస్తువు ప్రార్థించుకుందాం పరశుధర వాగు దేవా మీకు మవనాన్ని అయినా ఇస్రాయిల్ల తండ్రి మీకే కృతజ్ఞతలేసయ్యా ప్రవక్తమైన దాని వెళ్ళి ప్రవర్తించిన విధానంగా నాష్టమైన ఏ వస్తువు మనం పరుషుధారమైన నిలిచినప్పుడు చదువువాడు గ్రహించినగా కన్నారు కాబట్టి మేము వీటిని చదువుతున్నాం గ్రహింపు దయచేయండి గ్రహించి వీటిని మేము నిర్జీర్ణించుకోవాలా అనుభవపూర్వకంగా అనేక ప్రకటించాలి అటువంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్స్ ఇస్తే ఆశ్రించండి చీకటి శక్తులంత్రొక్కుటప్పు ఓ ప్రభావం మనుషులను బట్టి బంధకాల నుంచి బయట తీసుకొచ్చేటప్పు మీరు నూతనంగా అభిషేకించి నడిపించండి మనందరినీ మీరు ఆక్రవాసత పరుచుకోమని ఏ సుక్రీస్తున్నా అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభావ పరిశుభ్ర గొప్ప దేవ సరశక్తి సంపూర్ణ మహిమ పిడగ దేవ మహిమ సరిపె తండ్రి కృపా మహిళా నీతి శుభ్రులు శ్రోతలు అర్పించుకుందని గొప్ప దేవ విశుప్రవ తండ్రి మధ్య కనసంలో తల్లి మాట్లాడిన ప్రభావ నాశనకరమైన వస్తువు ఏ రీతిగా ఉంటుంది మనుషులు కోసం పుట్టించినా ఏ రీతి కానీ చూస్తారు మాత్రమే మాట్లాడినప్పుడు ఏ రీతి కానీ అపభిప్రాయం ధ్యానం అటు దగ్గరలో ప్రీతి కార్యక్రమం చేయించాలంట అపవిత్రమైన తెలుసుకోవాలంటే పాపం కదా అవకాశాలు కనిపించాలని రాబు అనంతరం అభిషేకం గొప్ప ఏ విషయంలో భయపడకుండా ఏ విషయంలో కొనసాగించే కాదు అందుకే నటించాలీకటి అందుకు పంటకాలం తెలుషక్తులు సేవలు అంటే అభిషేకాల సేవలు అందరూ నడిపించి మీరే మైండ్ ముందు ఆదిష్టమైన స్వచ్ఛపంచేనా ఒక దేవత ఏ రీతి కల్పించాలి మాకు ధ్యానం చేయించేయండి ఒక తర్వాత వ్యాక్సిన్ పోయిన తర్వాత ఎంతో భయంకరంగా తర్వాత జబర్దస్తి చేసిన తర్వాత ప్రెషర్స్ అన్ని మాకు కలిపి మాకు ఏ రీతి ఏం కట్టించుకు ధ్యానం చేయించా సాధిస్తాం ఆయన ఒక దేవారు మీరే మాకు గాయకు నటించారు వైరస్ నుంచి వ్యాక్సిన్ అందరినీ కాపాడండి వారి ప్లేస్లలో కావాలి ఎందుకు ప్రెషర్స్ ఇస్తున్న తర్వాత వాళ్ళు ఏ రీతిగా ప్రభావతం మేము అధిక నుంచి మేము పోవాలా ధ్యానం విజయవాడ పనికరించడం సాధిస్తుంది ఎందుకంటే మేము నివే నమ్ముతున్న తర్వాత మేమే ఒక తండ్రి మీద ఆధారపడవాళ్ళం కాదు ఆయన మీరే మా ఆశ్రయ మా కొండ మా కోట మా దాడుకున్న మీరే కావాలి పరిశుద్ధి ఒక తండ్రి మీ రెక్కలకి మాకు అప్పుడే ఆశ్చర్యం కావాలి మంచి ఆరోగ్యంగా ఈ శక్తిని బలంగా ఆయన కుటుంబాలతో ఆశ్రయించండి జీవించండి బలపరచండి అన్ని ఫీతాలతో పనిచేస్తున్న తగ్గించుకుంటుంది గొప్ప ఏజెంట్ అయితే చోట పెట్టుకొని బాగా ఇంకే కొత్త గొప్ప దేవ ఇంత ప్రభావం కార్మికులు ఇంకా అనేక మంది విషయాలు భయపరిచిన తర్వాత అయినా అయిపోయిన గొప్ప దేవుని చివరి కాలంలో కాలంలో ఏ రీతిగా ముందుకు వెళ్ళాల తర్వాత ఎన్నో ప్రవర్తన నెరవేర్చుకున్న తర్వాత ఏ రీతిగా అర్థం చేసుకుని మంచిగా ప్రశ్న నటించడం భవిష్యం ప్రతి ఒక్క పెట్టుకున్నాం ఇక్కడ మంచి కార్యక్రమం కుటుంబం ఆయన బలపరిచిన ప్రతి ఆర పాల్గొన్నారు అందరూ కుటుంబాల పిల్లలు ఇక్కడ మీరు ఆశ్రదించండి ఆ కుటుంబాలు మీరు ఆచేదించి ఈ వాక్యంతో పత్తి పెట్టి మీరు ఆకర్షించుకొని మీరు ఆత్తులు మనం సిద్ధపరచుకోమని ఈ దినవంతో మీరే మనకు సాయకూర్తి అభిషేక అర్పించి చోట మీరు మమ్మల్ని అందరికీ హాస్టెట్టుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రాదర్శనాం తండ్రి సర్వోన్నత సర్వాధికారి సర్వలకు సృష్టికర్త నిన్న నేను ఏక రీతి వల్ల మా అప్పుడు ఏ పర్లేకపోతండి మీకే వేలాది వందనాలు ప్రభావ మీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గడిచిన కాలం కాచి కాపాడినారు తండ్రి నేను నేను ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభావం నిన్ను ఆరాధించి ప్రభావం ఈ అనుగ్రహించినందుకు నీకు వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావం సమస్త మహిమ ఘనతా ప్రభావములు యుగ యుగములకు నీకే చెల్లించుకుంటున్నాం తండ్రి నేను మీ మధ్యాహ్నం ద్వారా మీ వాక్యం మాతో మాట్లాడనారు ప్రభావ అవును తండ్రినైనా ఏ రీతిగా నా ప్రభా ఏ వస్తువు ఉంటుంది మీరు మాకు చెప్పినారు ప్రభావ ఏ రీతిగా జనుల ప్రభావ ఏమైనా కృత్యంలో తండ్రినైనా నీ మందిరంలోకినైనా నీ పరిశుద్ధ స్థలంలోకి నా తండ్రి వాటిని తీసుకొచ్చిన అయినా వాటిని ఆరాధిస్తున్నారు మీరు మాతో మాట్లాడారు ప్రభావ నా తండ్రి ఇవన్నీ మీకు వందనలు ప్రభావ నా తండ్రి ఇవన్నీనైనా మేము రీతిగా జీవించాలా ఏ రీతిగా సేవ చేయాలా ప్రభావ ఏ రీతిగా నీరు ఆకలికి సిద్ధపడాలా అనేకుని ఏ రీతిగా సిద్ధపరచాలని మాకు జ్ఞాపకం చేస్తున్నాయి ప్రభావ నా తండ్రినైనా మీరు ఇటువంటివన్నీ మాకు తెలియజేస్తున్నందుకు మీకు వందనాల ప్రభావ నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి పత్తి దశలో ప్రభావ వాక్యానుసారి మేము జీవించాల ప్రభావ తన ఎటువంటి ఏమైనా వస్తువులకు ఎటువంటి ఏమైనా కార్యాలకు నా తండ్రి అపవాది కార్యాలకు ప్రభావ అయినా మా మీ తండ్రి మా హృదయాల్లో ప్రభావ మేము చోటు ఇవ్వడానికి వీళ్ళేది ప్రభా నా తండ్రి ప్రతి దాన్ని మేము గమనించాల ప్రభావ ప్రతి దాన్ని తండ్రి ముందుకు సాగల ప్రభా అటువంటి అనుగ్రహించండి తండ్రి ఈ సై ప్రతి దశలో మీకు ఇష్టంగానే మేము ఉండాలా ప్రభా నా తండ్రి నీకు విరోధంగా ఆయన వాళ్ళు ఎన్నో కార్యాలు చేసినారు ప్రభా ఇస్రాయులు ప్రభా రెండు నింతలను మీరు తీర్ తీర్ ప్రతీకారం తీర్చుకుంటున్నారు ప్రభావ నా తండ్రి అది ఎంతో కఠినమైన పదం ప్రభావ నా తండ్రి నా తండ్రి ప్రభా అటువంటి రీతిగా తండ్రి మేము నడుచుకోవడానికి వీల్లేదు ప్రభావ నా తండ్రి నాయన ప్రతి దశలో మీకు ఇష్టంగా జీవించాలా ప్రతి దశలో నీ నుంచి ఆశీర్వాదం పొందుకునేదాన్ని నీ నీ బలం పొందుకుంటే ప్రయాసపడాలి కానీ ప్రభావ నీ కావ మేము తయారు కాకూడదు ప్రభావ ఆయన మీ యొక్క శక్తితో నడిపించడం మీ ఆత్మశక్తితో నడిపించండి ప్రభావ అదండి మీ సహాయము మీ యొక్క అభిషేకము లేకపోతే మేము వ్యర్థలమే ప్రవాహ మీ సహాయం మాకు ప్రతి చోట కావాలా ప్రభావ ప్రతి పనిలో కావాలా ప్రభావతండి నేను తండ్రి ప్రతి పని నైనా మా మహిమార్థమే మేము చేయాల ప్రభావ మా జీతాల రీతిగా మార్చుకోవాలా ప్రభావ మా శరీరాలను నలగొట్టుకోవాల ప్రభావ ప్రతి సమస్యల ప్రభావ మేము చెక్కబెట్టినైనా ముందుకు సాగల అటువంటి కృపను గ్రహించిన తండ్రినైనా నీ పట్లనైనా మాతో ఇప్పటివరకు మేము ఆయాస్కరమైన చేసినప్పుడు మమ్మల్ని క్షమించిన ఆయన మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించని తండ్రి అయినా ఇంకా నూతన శక్తితో బలంతో నింపినైనా అనేకలు ఈ రీతిగా నా తండ్రి ఏమేమో పిచ్చి పిచ్చి పనులన్నీ ప్రభానైనా చేస్తున్నాయి తండ్రి అయినా మందిరాల్లో చేస్తున్నాయి ప్రభా నీకు విరోధంగా తయారవుతున్నారు ప్రభా నా తండ్రి వాళ్ళు మంచి చేసుకుంటున్నారు కానీ తండ్రి ది విధానం కాదు ప్రభావా నా తండ్రి ఆ రోజు ఇస్తాను ఏజ్కల్ గ్రంథంలో ఇస్రాల్లో పెద్దలు కూడా నా తండ్రి నాయన ప్రవక్త దగ్గరికి వచ్చారు ప్రభావ నీ వా స్వరాన్ని తెలుసుకోవడానికి కానీ నా తండ్రి ప్రభా నా తండ్రి అటు గుడ్డితనంతో వాళ్ళు రెండిపోయినారు ప్రభావ వాళ్ళు చేసే ఏ కృత్యంలో నా వాళ్ళ గుడితనంతో కళ్ళు తప్పిపోయినాయి ప్రభావ నా తండ్రి వాళ్ళ కళ్ళు మేము తెరిపించాలా ప్రభావ అనేకులకి విషయాలు మేము ప్రకటించాలా ప్రాభ వాళ్ళందరినీ ఆయన వాటి అన్నింటిని విడిపించాలా ప్రభావ అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి అటువంటి నడిపింపు మాకు దయచేయండి ప్రభావ తండ్రి నేను ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం ప్రభా భయం పరిస్థితుల మధ్యలో ఇంకా రాబోతున్నాయి ప్రభావ కాబట్టి నా తండ్రి ప్రతి క్షణం మేము ఎంతో జాగ్రత్త పడాలా ప్రభా అనే అలర్ట్ చేయాల ప్రభా అటువంటి ప్రభు అనుగ్రహించండి నేను మీరు శక్తితో బలంతో నడిపించండి ప్రభావ అతండ్రి నేను వైరస్ బాధిన ప్రతి ఒక్కరిని బయట ప్రార్థిస్తున్నాను ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి తండ్రి నేను ఐసీలో వెంటిలేటర్లు చికిత్స పొందుకున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభు ప్రతి ఒక్కరికి మనకు అవకాశం అనుగ్రహించండి ప్రభావ మొదటిపట్టి పాత జీవితం నుంచి విడిపించి ప్రార్థిస్తున్నాను తండ్రి నేను వాళ్ళు వాళ్ళ ప్రియులను కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభావ ఇక నా తండ్రి వ్యాక్సిన్లు ప్రతి చోట వేస్తున్నారు ప్రభావ నా తండ్రినైనా దాన్ని అది మంచిది కాదని మీరు మమ్మల్ని చూపించినారు ప్రభావ దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మీరు మమ్మల్ని చూపించినారు ప్రాభా నా తండ్రి జనులు ఆయన దాన్ని పట్టుకొని అతిశయిస్తున్నారు ప్రభావ ఆ రీతిగా వారు ఉండకుండా ప్రభావ నా వారి జ్ఞానం అనుగ్రహించేడు ప్రవ అందరినీ నీ మీద ఆధారపడాల ప్రభావ ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని కాపాడలేదు తండ్రి అవన్నీ సృష్టించబడే సృష్టికర్తవే నువ్వు కాపాడగలవు తను నేను అవన్నీ ఏమి మమ్మల్ని కాపాడలేవు ప్రాభ నా తండ్రి జ్ఞానం ప్రతి రావాలి ప్రభావ నేను వ్యాక్సిన్ దృష్టి ప్రభావాలు ఇవ్వరి మీద పడకుండా నేను ఎవరి పట్ల కనికరం చెప్పించమని ప్రార్థిస్తుందని తండ్రి నా నిరాశ్రయులై నా తండ్రి ఆధారం లేకుండా ప్రతి ఒక్కరిని మీరు నాయన బలపరచండి తండ్రి వారికి కావాల్సిన తీర్చండి ప్రభావ ప్రతి విషయంలో వారికి తోడేయండి ప్రభా ఇదిగో నా తండ్రి దినం ప్రభా ఎన్ని భ్రష్టత్వంలో ఉండి ప్రభాలోకం నా తండ్రి నాయన మా మామూలు జనాలు ప్రభా బతికే పరిస్థితి కూడా లేని స్థితిలోకి వచ్చేసినారు ప్రభా భయంకరంగా దోచుకుంటున్నారు తండ్రి అవునయ్య నా తండ్రి ప్రభా నా తండ్రి ధరలు తగ్గించాలా ప్రభా నా తండ్రి నాయన అనేకులు నాయన ఈరోజు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు ప్రభా తిండి కూడా దొరకని స్థితిలో ఉంటున్నారు ప్రభా నా తండ్రి మీరేమిక జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావిక రేట్లు తగ్గించే జ్ఞానం వర్గాన్ని అనుగ్రహించి ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రిని నేను గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్స్ని సిస్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు తోడు అయిన ప్రభావ మీకు వాటి చుట్టూ మీకు అగ్ని కంచాల ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభావ ప్రతి ఒక్కరితో మీరు మహిమం ప్రతి ఒక్కరిని ప్రభావం మహిమార్థమే వాడుకోండి ప్రభావ నేను వారు వెళ్ళే ప్రతి చోట శాంతి సమాధానం అనుగ్రహించే ప్రభు వారు కుటుంబాలనైనా ప్రతి ఒక్కరినైనా మీరు అక్కడ సిద్ధపడే కృపను అనుగ్రహించిన మీ నామహిమ ప్రతి ఒక్కరు వాడబడే కృపను అనుగ్రహించే ప్రభావాధ్యాహ్న కాల సమయంలో ప్రభావ చంద్రశేఖరణ ద్వారా మీరు మీ స్వరం వినిపించినందుకు మీకు వందనాలు తండ్రి అన్నకు మంచి ఆరోగ్యం దాయించేంటి ప్రవ్వా తండ్రి అన్న పిల్ల ప్రతి చోట ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ప్రభావ మార్గ మధ్యలో ప్రతి చోట ప్రభావ శాంతి సమాధానం అనుగ్రహించే తండ్రినైనా దుష్టుడు ఏ రీతిగా అటాక్ చేయకుండా ప్రభావ మీకు అగ్నికాంచ కాబతాలు అనుగ్రహించే తండ్రినైనా మీరే కాపాడండి ప్రావ ఇంకా మాకు బలమా నేను ఆహారం పెట్టుకున్న ప్రభు అనుగ్రహించేడు ప్రభావ ఇంకా ఎన్నో విషయాలు తండ్రి మేము తెలుసుకోవాలా ప్రభావ అన్న ద్వారా ప్రభావ ఆయన ఆ రీతిగా నేను ముందుకు నడిపించేది తండ్రి అన్న కుటుంబంలో నేను మీరే శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ అన్న కుటుంబీకులందరూ నేను రక్షణలోకి రావాలా ప్రభా ఆయన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు అక్కడికి సిద్ధపరచుకోండి ప్రభా అన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానంతో నింపండి ప్రభావ మీ నమ్మ మహిమార్తమే వాళ్ళు వాడుకోండి ప్రభావ ఏ దుష్టుడో వారి మీద కనివ్వకుండా తండ్రి మీరే వారి చుట్టూ అనుగ్రహించండి ప్రభావ తండ్రి మీరెవరిని బలంగా వాడుకోండి ప్రభా మీరు అక్కడికే సిద్ధపరచుకోండి అనేకలు సిద్ధపరిచే కృపను అనుగ్రహించండి తండ్రి ఆయన ఈ మధ్యాహ్న కాల స్వామంలో ప్రభా మీ స్వరం వినిపించిన ఆయన అతను మమ్మల్ని ధన్యులుగా భాగ్యులుగా చేసినందుకు మీకు వేలాది వందనాల కృతజ్ఞత స్తోతులు స్తోత్రాన్ని చెల్లించుకుంటూ నజరేడి యేసుక్రీస్తు పరిశుద్ధ నా మమ్మమ్మని వేడుకుంటున్నాను తండ్రి అమ్మాయి మన ప్రభు ఏసు కృప సంబంధం నడిపి మనందరికీ సదాకాలంతో అమ్మాయిని ప్రైజ్లు ఆడతారు అందరికీ ఆమే హరలీ ప్లే గ్రౌండ్ తా